హిరణ్య గర్భుడు బ్రహ్మ బ్రహ్మ కన్నా ముందున్నవాడు కాబట్టి వయసులో నుచిన సనాతన పురాతన కాబట్టి జేష్టాయ నమ ఇంక జ్ఞానం కాబట్టి ఎవరైనా జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి వయసు లేకపోయినా మనం లేచి నిలబడతాం సంవత్సరాలు జీవించే రాజశంకరాచార్య స్వామి ఆయన సర్వజ్ఞ పీఠాన్ని వెళ్ళినప్పుడు కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు కన్యాకుమారి టు కాశ్మీరం ఎక్కడైనా సరే మహా ఉద్దండులైన పండితులు కూడా లేచి నమస్కరించారు ఆయనేమో వృద్ధో శిష్య గు అది తమాష కాని ఆ వయస్సులో బట్టి చూస్తే చాలా చిన్నవాడు జ్ఞానములో చాలా పెద్దవాడు గనక అందరూ తలలంచేశారు కాబట్టి జ్ఞానములో పెద్దవాళ్ళు వాళ్ళకి మనం నమస్కరిస్తూ ఉంటాం ఏది చిన్న వయసులో ఉండేవాళ్ళకి పెద్ద వయసులో ఉండేవాడి నమస్కరించడం అనేది మన సంప్రదాయంలో మంచిది కాదు ఎప్పుడు కూడాను పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి నమస్కరించకూడదు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి నమస్కరించాలి కానీ జ్ఞానం కలిగిన వాడైతే ఆ దోషం లేదు ఎందుకని జ్ఞానం పరమేశ్వర జ్ఞానం కనుక పరమేశ్వరుడు పరమేశ్వరుడు యొక్క జ్ఞానము రెండు వేరు కాదు గనక మనం అతనికి నమస్కరిస్తున్నామంటే జ్ఞానానికి నమస్కరిస్తున్నాం పరమేశ్వరుడికి నమస్కరిస్తున్నాం అని భావన కాబట్టి సర్వజ్ఞ నిన్న మనం చూసినట్టుగా పరమాత్మకి సర్వజ్ఞత్వం ఉంది గనక ఈ ప్రపంచంలో ఎవరికి జ్ఞానం ఉన్నా పూర్ణ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో లేరు ఒక దానికి సంబంధించిన జ్ఞానం ఉన్నది అంటే ఇంకొక దానికి సంబంధించిన జ్ఞానం లేదని అర్థం కాబట్టి ఒక ఒక బాడీ ఆఫ్ నాలెడ్జ్ ఇదంతా ఏదో నాకు తెలిసిందో నాకు తెలిసి ఉంటుంది ఒక డిసిప్లిన్ కాబట్టి ఒక రంగంలో నిష్ణాతుడైనటువంటి వాడు రెండవ రంగంలో నిష్ణాతుడిగా ఉండాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈ ప్రపంచంలో తెలుసుకోవాల్సిందంతా ఎంతో ఉంది అంతా తెలిసినటువంటి వాడు ఎవడూ లేడు అలా అంతా తెలిసినటువంటి వాడు సర్వం తెలిసిన వాడు సర్వజ్ఞుడు ఒకడే ఆ సర్వజ్ఞుడు సర్వేశ్వరుడే కాబట్టి ఆయనకి మించిన జ్ఞానం ఎవరికీ లేదు గనక జ్యేష్ఠాయ నెక్స్ట్ ఆశ్రమ ధర్మం ఇప్పుడు ఒక బ్రహ్మచారి ఉండాడు అనుకోండి ఆ బ్రహ్మచారి గృహస్థుడికి వెలువివ్వాలి గృహస్థుడు ఉండాడు అనుకోండి వానప్రస్తుడిని గౌరవించాలి ఇది మన సంప్రదాయం వానప్రస్తుడు ఉన్నాడు అనుకోండి సన్యాసిని గౌరవించాలి ఎందుకని ఇప్పుడు నేను యజ్ఞోపవేత్తం తీసుకుని బ్రహ్మచారిగా ఉన్నా తర్వాత నేను ప్రవేశించబోయేటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమం నాకన్నా జ్యేష్ఠులు వాళ్ళు నాకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు నాకు చదువు చెప్పేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని గౌరవించాలి బుద్ధి ఉంటే నేను చెప్పేది అది ఒకటి పెట్టుకోవాలి ఇఫ్ కలా చూడటం అదే గృహస్థుడు అనుకోండి నేను ఎంతకాలం ఈ ప్రపంచంలో నేను గృహంలో ఉండినా ఒకప్పుడు వనప్రస్తుని కావాల్సిందే పరమాత్మ పరమేశ్వరుడి కోసం నేను అన్వేషణ సాగించవలసిందే ఏదో రిటైర్ అయిన తర్వాత నేను భగవంతుడి కోసం ఆలోచన చేయాలి అని అనుకోని కదులుతాడు అందువల్ల వనప్రస్తుని గుర్తిస్తాడు వనప్రస్థుడున్నాడు అనుకోండి నేనేదో కర్మకాండలో ఉన్నాను ఒక దశలో వీటినన్నింటినీ వదులుకొని పోవాలి సన్యాసిని కావాలి సమయక్ న్యాస కాబట్టి అదిగో ఆ స్థానం సన్యాసి నమస్కారం ఎందుకో నీ స్థాయికి నేను రావాలనుకుంటున్నా నువ్వు నాకన్నా పెద్దవాడివి జ్యేష్ఠుడివి సన్యాసి కూడా నమస్కరిస్తూ ఉన్నాడు ఎవరికి పరమేశ్వరుడికి ఎందుకో తెలుసా ఆయన నిత్య సన్యాసి ఈ సన్యాసికి ఆ సన్యాసికి తేడా ఏంటంటే మామూలు సన్యాసులకి ఇప్పుడు పరమశివుడు ఉన్నాడు ఆయన సన్యాసి కదా జడలు ధరించిన్నాడు కదా భస్మం రాసుకుని ఉన్నాడు కదా ఆయన సన్యాసే ఆయన నిత్య సన్యాసి ఎందుకో తెలుసా సన్యాసం అంటే ఒకదాన్ని వదలడమని సమయన్యాస ఇతి సన్యాస పరమేశ్వరుడు వదలవలసింది ఏమీ లేదు ఏంటి దేనన్నా వదలాలనుకుంటే అది తానే అయ్యి ఉండాడు వచ్చిన బాధ కాబట్టి అది కేవలం జ్ఞానపూరితమైనటువంటి సన్యాసం అది ఇప్పుడు శివుడు ధ్యానం చేస్తూ ఉంటాడు ఇంట్లో అన్ని అందరిలో ఫోటోలుంటాయి దేనికి మనం ధ్యానం చేస్తే భగవంతుడి కోసం శివుడు ధ్యానం చేసేది ఎవరి కోసం ఇంకో భగవంతుడి కోసం కాబట్టి శివుడు దేవ భగవంతుడు కాదు ఎప్పుడైతే ధ్యానం చేశాడో భగవంతుడు కాదని అర్థం ఆయన ధ్యానం చేయడం కాదు మనకు చూపిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే అంతర్ముఖుడై కూర్చొని ఆనందంగా ఉన్నాడో ఆనందం అనేది వాక్య ప్రపంచానికి వస్తువులకు సంబంధించింది కాదు ఇది కేవలం స్వరూపం అని తెలియజేయడానికే దక్షిణామృతి లాగా ఆయన ఉన్నాడే గాని మనం చేసే ధ్యానం ఆయన చేసే ధ్యానం ఒకటి కాదు ఎందుకని శివుడు ఇప్పుడు ఆ ధ్యానంలోనే ఉన్నాడు మనకి ఎన్నో ధ్యానాల్లో ఇదొక ధ్యానం కనుక జ్ఞానపరంగా చూసినా ఆశ్రమ పరంగా చూసినా బట్టి చూసిన ఏ విధంగా చూసినా జ్యేష్ఠుడు కనుక పైగా ఐశ్వర్యం అన్నాం అనుకో ఆయనకి మించిన ఐశ్వర్యం ఎవరికి లేదు ఈ ప్రపంచంలో సమగ్రశ ఐశ్వర్యశ ధర్మస్వరూపుడు తాను అందువల్ల ఇలా చూస్తే జ్యేష్ఠాయ జ్యేష్ఠాయ ఆ జ్యేష్ఠుణ్ణి వదిలిపెడితే ఇక మిగిలిన వాళ్ళు ఎవరు అందరు ఒకరికన్నా ఒకరి జ్యేష్ఠులే కానీ ఆయన అందరు కనిష్ఠులే క్లియర్ అంతేనా కాదా బ్రహ్మ వరకు చీమ మొదలు ్రహ్మ వరకు పిపీలక బ్రహ్మ ఇక్కడ పిపీలకంతా కలిసి అక్కడ బ్రహ్మ వరకు బ్రహ్మాది పిపీలక పర్యంతం ఏదైతే ఉందో వీళ్ళందరూ కనిష్ఠులే ఆయనకి ఎందుకని ప్రథముడు తాను గనక మరి కనిష్ఠుల్లో ఉండేది ఎవరండి జ్యేష్ఠుడు తానే అండర్స్టాండ్ దిస్ ఇది సర్వాత్మకత్వం కనిష్ఠుల్లో ఉండేదెవరు జ్యేష్ఠుడే ఉండాడు ఇంకోటి ఉండడానికి లేదు సర్వాంతర్యామిత్వం అంతర్యామి అందరిలో ఉండేటువంటి వాడు ఎవరు ఉండడం వల్ల ఈ ప్రపంచం ప్రపంచంగా ఉందో ఎవరు ఉండడం వల్ల నేను మాట్లాడుతూ ఉన్నాను ఎవరు ఉండడం వల్ల మీరు వినగలుగుతూ ఉన్నారు ఎవరు ఉండడం వల్ల అగ్ని అగ్నిగా ఉందో జలం జలంగా ఉందో గాలి గాలిగా ఉందో ఈ ప్రపంచంలో కాబట్టి ఈ ధర్మాలన్నీ కూడా తానైనటువంటి వాడు గనక ఆ జ్యేష్ఠుడి మనలో ఉన్నాడు కాబట్టి మనమందరం కనిష్ఠం ఆయన ఊరి ఇప్పుడు ఆయన ఉంటేనే కదిలేదు లేకపోతే ఈ శవం అయిపోద్దు ఈశ్వర చైతన్య ఉండడం వల్ల నేను కదులుతున్నా కాబట్టి నాలో ఉండేటువంటి అంతర్యామి పరమేశ్వర పరమేశ్వరుడు ఆయన ఉంటేనే కదులుతాను లేకపోతే కదిలేందుకు అవకాశం లేదు మరి ఆయన ఉంటేనే నేను కదిలేటప్పుడు ఆయనే కదా ప్రధానుడు ఇక్కడ నాలో ఉండేవాడు ఇంకెవరుండరు కాబట్టి అంతర్యామి తానే స్వామి తానే స్వామి జ్యేష్ఠాయ అంతర్యామి కనిష్టాయ్లియర్ నమో జ్యేష్ఠాయ కనిష్టాయ చ అర్థం నెక్స్ట్ నమ పూర్వజాయ చూర్వజాయ అపర జాయ పూర్వజాయ ముందు పుట్టినటువంటి వాడు జా అంటే పుట్టడం ముందు పుట్టినవాడు తానే నమ నమ పూర్వజాయ ముందు పుట్టినటువంటి వాడికి నమ చాపరాజ చాపర చా నమ మల్లి కాబట్టి ఆ తర్వాత పుట్టినటువంటి వాడికి కూడాను నమస్కారం ఇది ముందు పుట్టిన వాడికి నమస్కారం తర్వాత పుట్టిన వాడికి నమస్కారం అందువల్ల మీకు ఆ భావంలో కూడా నేను క్లియర్ ఇచ్చాను మళ్ళీ తర్వాత చదువుకునేవాడికి యాతన పడతారు కారణ రూపంలో ఉండేవాడికి కార్యరూపంలో ఉండేవాడికి ఇది ఎందుకంటే పూర్వం కారణం తర్వాత వచ్చేటువంటిది కార్యం కాబట్టి పూర్వజ పూర్వజాయ ముందు ఎవడైతే ఉన్నాడో వాడు జేస్టుడు ఇది అర్థం చేసుకుంటు బాగా పూర్వజాయ జ్యేష్ఠాయ కారణాయ అపరజాయ కనిష్టాయ కార్యాయ క్లీజ్ ఎవడైతే ముందున్నాడో వాడు జ్యేష్ఠుడు వాడి తర్వాత వచ్చిన వాడు వచ్చాడు కనుక కారణం తాను ఆ తర్వాత వచ్చినటువంటి వాడు కార్యం తల్లిదండ్రులకు కారణం బిడ్డ కార్యం ఓకే అంతే ఏదైనా చెట్టు కారణం దాంట్లో నుంచి వచ్చేటువంటి పండు కార్యం మొక్క కారణం దాంట్లో నుంచి వచ్చేటువంటి పువ్వు కార్యం బంగారం కారణం దాని నుంచి వచ్చేటువంటి నగ కార్యం కాబట్టి ఏదైతే ముందు ఉందో ఆ ముందు ఉండడమే జ్యేష్టత్వం గనక ముందు ఉండేది కారణం సర్వకారణత్వం పిల్లవాడికి తల్లిదండ్రుల కారణం గాని ఈ పిల్లవాడికి ఈ పిల్లవాడు తల్లిదండ్రులకి కారణమైనవాడు ఈశ్వరుడు ఎందుకని వాళ్ళ తల్లిదండ్రులు కూడా మొదటివాడు జ్యేష్ఠాయ క్లియర్ మూల కారణం వెవ్వడు ఎవ్వని చేజనించు జగం ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడు హిందూ పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం బెవ్వడు మూల కారణం ఫస్ట్ కాజ్ అంటే దాని అర్థం ఏంటి తనకు కారణం లేడు మనం ఉన్నామంటే మనకు ఒక కారణం ఉంది ఆయనకు ఒక కారణం ఉంది మూల కారణం ఎవరు ఆది అన్నప్పుడు పరమేశ్వరుడు ఆయన ఎట్లా వచ్చాడంటే ఆయనకి ఎవడన్నా కారణం ఉన్నాడా ఆయనకి కారణం కనుక ఉంటే పరమేశ్వరుడు కార్యమైపోతాడు క్లియర్ కాబట్టి అందరికీ తానే కారణమై తనకు మరొక కారణం లేనిటువంటి ఎవరు అతడు సర్వేశ్వర సర్వులకి ఈశ్వరుడు తానే ఇది సర్వాత్మకత్వం క్లియర్ కాబట్టి కారణము కార్యము బాగా అర్థం చేసుకోండి ఆయన ముందు దానికి దీనికి కనెక్షన్ జ్యేష్ఠుడు జ్యేష్ఠుడు ఎవరో ఆ జ్యేష్ఠుడే పూర్వజుడు అంటే కారణ రూపుడు పూర్వజ్యేష్ఠ కారణ తర్వాత అపరజ కనిష్ట కార్య అది ఇప్పుడు ఇలా చూసుకుంటూ పోతే సృష్టిలో ప్లేస్ హిరణ్య గర్భ ఎవడైతే బ్రహ్మదేవుడు ఉన్నాడో ఈ సృష్టిని చేసినవాడు మన ఆయన జ్యేష్ఠుడు క్లియర్ ఎందుకని బ్రహ్మదేవుడు మా ఆయన ఈ సృష్టిని తయారు చేశాడు ఆయన తయారు చేసాడు ఆయన కారణం అంటున్నాం మనం హిరణ్య గర్భ మనం కార్యరూపంలో జగత్ అంతా కూడా ఉంది కానీ ఆయనకన్నా ముందు పరమేశ్వర తత్వం గనక అక్కడి నుంచి ఆవిర్భవించాడు గనక ఈయన కార్యం అవుతాడు అందరికి యావత్ ప్రపంచానికి సర్వ జగత్కి హిరణ్య గర్భుడు కారణమవుతాడు కానీ పరమేశ్వరుడు చూసినప్పుడు ఈయన కార్యమవుతాడు కాబట్టి మొదటివాడు బ్రహ్మదేవుడు కాబట్టి మనందరికన్నా జ్యేష్ఠుడు హిరణ్య గర్భుడు బ్రహ్మ ఆయనకి జ్యేష్ఠుడు కాబట్టి ఇప్పుడు ఆయన్ని ఎన్న చెప్పాలనుకో నమో జ్యేష్ఠాయ కనిష్టాయర్థమైంది ఇప్పుడు కాబట్టి నమో జ్యేష్ఠాయచ ఎవరు పరమేశ్వర చైతన్యం కనిష్ఠాయ బ్రహ్మదేవుడు ఈయనక ఆపాదించామనుకోండి మళ్ళీ ఈయన ప్రతిపాదించామనుకోండి నమో జ్యేష్ఠాయచం ఎందుకని తత ఆకాశ సంభూత కాబట్టి ఆకాశతత్వం ఏదైతే ఉందో ఇది కనిష్టత్వం ఓన్లీ ఆకాశం జ్యేష్ఠం వాయువు కనిష్టం అర్థంతుంది ఇప్పుడు ఇలా వస్తే ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అది జ్యేష్ఠం పూర్వజాయ అపరజాయ దేహం ఎందుకని పంచభూతాల్లో నుంచే ఆ సూక్ష్మమైనటువంటి పంచభూతాలు స్థూలి స్థూలభూతాలుగా మారిన తర్వాత పంచీకరణం జరిగిన తర్వాత ఈ దేహం వచ్చింది కనుక అది కారణం స్థూలభూతాలకి సూక్ష్మభూతాల కారణం గనక సూక్ష్మ పంచభూతాలు కారణం స్థూల పంచభూతం భూతాలన్నీ కార్యం ఆ స్థూల పంచభూతాలు పంచీకరణం చెందినప్పుడు నా దేహం వచ్చింది కనుక అవి ఇదూ కారణం ఇది కార్యం చూచారు ఇప్పుడు ఈ విధంగా ప్రతి దాంట్లో కూడాను ప్రతి కారణాన్ని మనం గనక చూస్తూ పోతే ఇప్పుడు ఆ స్థూల సూక్ష్మ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో జ్యేష్ఠాయ స్థూల కనిష్ఠాయ స్థూల జ్యేష్ఠాయ దేహ కనిష్ఠాయ కాబట్టి ప్రతి కారణం కార్యం కారణం కార్యం కారణం కార్యం ఇట్లా వస్తూ ఉంటాయి ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మీకు క్లారిఫై అవుతుంది కొండ దీన్ని వదిలే ప్రశ్న లేదు కదా నేను నాకు అన్ని మీరు చూస్తా ఏది చెప్పినా ఎగ్జాంపుల్ ఇది సరిపోద్దు నాకు ఈ కుండ ఉంది ఏదో మీకు కావాల్సిన మధ్య పేరే కదా దీనికి ఇది కార్యమే కారణం ఏదో కొంచెం అయింది ఏమి కార్యం సరే దీనికి కారణం ఏంటి మట్టి కదా ఇది కనిష్టం జ్యేష్టం కనిష్టం మట్టి ఇది పూర్వజాయ అపరజాయ పూర్వజాయ ఈ రెండేంటి మళ్ళీ అయిపోయి అయిపోయి ఇంకేముంది మట్టి ముందున్నది ముందున్నది కనుక పూర్వజ ముందు పుట్టింది ఎందుకంటే మనకు కుండలేదు మట్టి ఉంది పూర్వజ దీనికన్నా పెద్దది కదా తర్వాత వస్తుంది ఇది జ్యేష్ట దీనికి కారణం కదా కారణ కానీ పూర్వజేష్ఠ కారణ దాంట్లో నుంచి కొండొచ్చింది అనుకోండి ఇప్పుడు ఇది జ్యేష్ఠ కనిష్ట కనిష్ట ఎందుకని జ్యేష్ట ఉంది కదా ముందు అది ఉంటేనే ఇది వచ్చింది ఇది కారణమా కార్యమా ఎందుకని కారణం ముందు గనక కార్యం వచ్చింది ఇది ముందు పుట్టిందే తర్వాత పుట్టిందే తర్వాత పుట్టింది అది పూర్వజ ఇది అప్రజ కానీ ఈ రెండు ఏంటన్నాం అనుకోండి మట్టే మట్టి మట్టే కుండ మట్టి అది మట్టి ఇది మట్టి కుండ కుండ నామరూపాల కుండ పగిలిపోతుంది అప్పుడు పగిలిన కుండ ఉంది మట్టిగా ఉంది కాబట్టి రెండు కలిసి మట్టి కారణము మట్టే కార్యము మట్టి ఇప్పుడు బుద్ధి మట్టి బుద్ధి అంటే కార్యకారణాలు ఒకటే బుద్ధి సరేనా ఇప్పుడు అర్థమైపోయింది కదా మీకు ఈ ఎగ్జాంపుల్ తో క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను కాబట్టి ఇది నీకు కార్యంగా తెలుస్తుంది మట్టి కారణంగా ఉంది రెండు కలిపి ఎట్లాగైతే అది జ్యేష్ఠ ఇది కనిష్ఠ అది పూర్వజ ఇది అపరజ ఇట్లాగే ఈ రెండు ఇట్లా చూసినప్పుడు నామరూపాలతో చూసినప్పుడు అది పూర్వం పుట్టింది తర్వాత పుట్టింది అది జ్యేష్ఠము ఇది కనిష్టము అది కారణము ఇది కార్యం అనుకున్నా రెండు ఏమిటి చూస్తే రెండు మట్టే కార్యకారణాలు రెండు కూడా మట్టే ఇంకా రెండు మట్టి అయినప్పుడు కారణం ఎక్కడుంది కార్యం ఎక్కడుంది సార్ అందువల్ల కార్యకారణం మిథ్య కార్యకారణం మిథ్య అర్థం కావడం కోసం చెప్పడమే కాని కార్యకారణాలు మిథ్య రెండిట్లో ఉండేటువంటిది మృత్యుకేత్యమ సత్యం కాబట్టి ఈ ప్రపంచంలో కూడా ఏదైతే కార్యంగా తెలుస్తుందో ఏదైతే కారణంగా తెలుస్తుందో ఏదైతే జ్యేష్టంగా తెలుస్తుందో ఏదైతే కనిష్టంగా తెలుస్తుందో ఏదైతే ముందు పుట్టిందో ఏదైతే తర్వాత పుట్టిందో పూర్వజ అపరజ ఈ కూడాను కేవలం పరమాత్మే ఈచా వామితం జగత్యాం జగత్ సర్వం కల్విదం బ్రహ్మ మట్టి పాత్రలో ఉన్నదంతా మట్లే ప్రపంచంలో ఉన్నదంతా కూడాను పరమాత్మే ఇక కార్యకారణాలు మనం ఆలోచించుకోవడం అంతే ఇది కేవలం మన ఆలోచన మీద ఆధారపడి ఉంది గాని ఉన్న సత్యం మాత్రం మృతికే సత్యం అక్కడ సర్వం బ్రహ్మ ఇవ రెండవ వస్తువు నేహనాస్తికించనా రెండవ వస్తువు లేని లేదు క్లియర్ కనుక జ్యేష్ఠాయజ కనిష్టాయ పూర్వజాయజ అప్రజాయజ నెక్స్ట్ నమో మధ్య మాయచ అపగల్మాయచ ఇప్పుడు కారణం కార్యం అన్నాం కదా ఇక తర్వాత మధ్యలో ఉండేది జీవితాన్ని చూస్తే మధ్యలో ఉండేది ఎవనో అటు ఇటు ఊగిసలు అడేది సరేనా చిన్నపిల్లడికి నో ప్రాబ్లం ముసలి వాళ్ళ ఇతరులకి ప్రాబ్లం చిన్నపిల్లడు అనుకోండి వాడి ఊరికి ప్రాబ్లం లేదు వాడికి వాడి ప్రాబ్లం లేదు ముసలాళ్ళు అయిపోయినానుకో వాళ్ళకేం ప్రాబ్లం లేదు వాళ్ళ ఇంట్లో ఉంటే మిగతా వాళ్ళ ప్రాబ్లం సరేనా మధ్యలో ఉన్నాడు చూసారా వాడితో ప్రాబ్లం ఆయన శత మర్కటహ సరేనా అందువల్ల ఆ టైంలోనే అన్ని బాధలన్నీ సంతోషాలు అప్పుడే దుఃఖాలు మానవ జీవితం అంతా అక్కడే టర్నింగ్ ప్రతిదీ చూడండి ఎప్పుడైనా చూడండి మీరు ఐదర ఆరులోనే ఉంటాడు ఎప్పుడు ఎక్కడైనా చూడండి ఏదైనా ఏ పని ఇది ఇది చేస్తామా అది చేస్తాం పెళ్లి చేసుకుంటామా వద్ద చేసుకుంటే ఆవిడ్నా ఈ విడినా ఇంక ఇదే పని ఆ లక్షణం ఏంటో తెలుసా ఇది లక్షణం అది మరకడ లక్షణం అది అది ఒకటేసారి చూడమంటే ఎట్ కాదు అంటుంటది అది ఎట్లా ఉండదు ఇదే అదే కోతిని బాధోండి మీరు బాగా ఆ స్టేజ్ ఇది మధ్యమ స్టేజ్ ఈ మధ్యమ స్టేజ్ ఏంటంటే యవన సరేనా మధ్యమాయచ యవన రూపంలో ఉండేటువంటి వాడికి నమస్కారం చ అపగల్వాయ చా రూపంలో ఉండేటువంటి వాడికి నమస్కారం పరమాత్మని ఎక్కడా పరమేశ్వరుని వదిలిపెట్టడం లేదు మధ్యమాయచ దీన్ని ఎక్కడ తీసుకెళ్ళా తెలుసా మీరు ఎప్పుడైతే మధ్యం ఉన్నాడో ఆది అంత్యం ఉన్నది ఆది ఏంటి సృష్టి అంత్యం ఏమిటి లయం ఆద్యంతాలకు మధ్యలో ఏది ఉంది స్థితి ఆద్యంతాలకు మధ్యలో ఉండేది స్థితి ఇది స్థితి నిర్ణయం జరుగుతా ఉంది ఇక్కడ ప్లీజ్ ఎందుకో తెలుసా స్థితి ఇప్పుడు యవ్వనంలో ఉండేటప్పుడు అందుకని యవనవంతులు అనాల్సి వస్తుంది ఎవరిని ఎవరిని యవ్వనవంతులు అని చెప్తాం మనం స్వామిజీ ఒక ఇరవై నుంచి ముప్పై ఐదు నలభై వరకు యవ్వనం అన్నామనుకోండి కానీ అనాటమీ తెలిస్తే ప్రతీ కాలంలో ప్రతిరోజు మార్పు చెందుతున్నాడు మనిషి గంటల్లో కూడా మార్పు చెందిపోతూ ఉన్నాడు అసలు మెడికల్ సైన్స్ ప్రకారం చెప్పాలి అంటే ఏడు సంవత్సరాలు అయితే ఆ తరువాత అంతకుముందు ఏవైతే మన దేహంలో ఉన్నాయో ఆ సెల్స్ ఏమీ లేవని అర్థం సెవెన్ ఇయర్స్కి అంటే ఇరవై సంవత్సరం ఇప్పుడు వాడిని తీసి ఏమేమి ఉన్నాయో లోపల సెల్స్ అన్ని చూస్తే ఇరవై ఎనిమిదికి వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తే ఇరవై ఒక్కలో ఆయన ఎవ్వనమే ఇరవై ఎనిమిదిలో ఇవ్వనమే ఒక్కటి కూడా ఉండదు సెవెన్ ఇయర్స్కి కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది బాడీ కానీ వాడు మనకి చేంజ్ అయినట్టు కనపడ్డు అది స్థితి వెరీ ఇంపార్టెంట్ సరేనా ఆ రూపంలో ధర్మరూపంలో ఉండేవాడు పరమాత్మే స్థితిలో అందువల్ల యవనంలో ఉండేవాడు యవనంలో ఉన్నట్టు తెలుస్తూ ఉన్నాడు వాళ్ళు వచ్చేటువంటి మార్పులు మనకేం తెలియడం లేదు ఇప్పుడు సంచిలో వేసుకున్నాం అనుకోండి ఏమన్నా సంత్రా కమలా పండుగన్ని అనుకోండి సంత ఒక యాభై ఎత్తుకొని పోతా ఉన్నాం అనుకోండి యాభై ఉన్నాయి పెద్ద సంచి ఆ తరువాత మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా వేరే వేరే వేసుకొని వచ్చామనుకోండి దాంట్లో జామకాయలు వేసుకుని వచ్చామనుకోండి చూసేవాడికి సంతరా లాగానే కనపడుతుంది కానీ సంతరాలు లేదు సంచి మాత్రమే ఉంది దాంట్లో జామ జరిపోయింది పోయి అట్లా దేహంలో ఈ విధమైనటువంటి మార్పులు కలుగుతూ ఉన్నాయి సెల్స్ అన్ని మారిపోతూ ఉన్నాయి ఎంతో మార్పు జరుగుతూ ఉంది ఇంత మార్పు జరిగినా కూడాను తాను ఎవరెవలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాడు ఇది ఇది స్థితి ఇది స్థితి అది ఉన్నది అనేది కాబట్టి ఈ ప్రపంచంలో చూస్తే జగత్తులో స్థితికాలకుడు విష్ణు సర్వ వ్యాపకుడు అంతటా వ్యాపించి అవి ఉన్నట్లుగా ఆ ఉన్నవి కూడా మార్పు మారుతూనే ఉన్నాయి మారుతూనే ఉన్నాయి ప్రతి క్షణం మార్పు చెందుతూ ఉంది మార్పు చెందుతూ ఉండినా అది అలా స్థిమితంగా ఉన్నట్టుగా కనపడతా ఉంది చాలా స్పీడ్గా నడుస్తూ ఉంది ఒక్క భూభ్రమణం చాలు ఏదో అవసరం లే ఇప్పుడు భూమి తిరగతా ఉంది అనుకోండి ఎంత స్పీడ్ ఎక్కడైనా చూడండి కదలడమే లేదు స్థితి స్థితి కాబట్టి మధ్య మాయచ సరేనా అట్లాగే శిశు రూపంలో ఉండేటువంటి వాడు చిన్న పిల్లవాడు రూపంలో కూడా ఉంటున్నాడు అని అర్థం అక్కడేమిటి తెలుసా చిన్నపిల్లవాడు అని అనడంలో ఆ చిన్న పిల్లవాడిలో మార్పులు కనపడతా ఉంటాయి ఎవనోలో ఉండేవాళ్ళలో మార్పులు కనిపించవద్దు కొంత టైం పడుతుంది వీళ్ళు టకటకటా కనపడుతుంది రెండు నెలలు మనం అట్ట పోయిస్తే చెడ్డీ వేసుకొని ఉంటాడు అంతమంది చెడ్డు లేకుండా ఉంటాడు ఇంత క్విక్ గా కనపడతాడు పిల్లవాడు అది గ్రోత్ అతను వచ్చేటువంటి పెరుగుదల సరేనా ఇది కూడా స్థితి కాబట్టి ఆ పిల్లవాడిలో ఏదైతే ఉండడం వల్ల వాడు పెరుగుతూ ఉన్నాడో అట్లాగే యవనంలో ఉండేటువంటి వాళ్ళ రూపంలో ఉండేవాడు తానే శిశు రూపంలో ఉండేవాడు తాని పూర్వం ఉండేటువంటి తర్వాత వచ్చినటువంటి వాడు తానే జ్యేష్ఠుడు కారణం తానే కార్యం తానే మరి జంతువులండి అవి కూడా శుభ్రంగా ఆయనే జంతువుల రూపంలో ఉండేటువంటి వాడు జగన్యాయజన్య అంటే జంతువు అని అర్థం ప్లీజ్ జగన్య అంటే జంతువు వెనక తోక దగ్గర పృష్ఠభాగే భవహ జగన్య అది అంటే వెనక కాళ్ళ దగ్గర పృష్ఠభాగం ఏదైతే ఉందో తోక దగ్గర అక్కడి నుంచి పుడతాయి గనక అందుకు జంతువులకి జగన్య ఆ వెనక నుంచి పుడుతుండే తస్మై కాబట్టి జగనే పృష్ఠభాగే భవహ సంభవ జగన్య తస్మై కాబట్టి వెనక పృష్ఠభాగంలో నుంచి పుడతాయి గనక కాబట్టి వెనక ఉండేటువంటి రెండు కాళ్ళు ఏవైతే ఉన్నాయో పొదుగు పైభాగం నుంచి అక్కడి నుంచి ఉద్గమ స్థానం అది జగన్య అక్కడి నుంచి వస్తున్నాయి గనక జగనే జగ జగన్య అవి జంతువులు ఇది అట్లొచ్చిన జంతు శబ్దం సరేనా పృష్ఠభాగం నుంచి పుడతాయి కనుక అవి జంతువులు అట్లా కాకుండా ప్లీజ్ పుట్టడం అయితే ఉంది జంతువులు ఇట్లా పుడుతున్నాయి కానీ వృక్షాలు ఇంకో రంగాల్లో పుడుతున్నాయి అందువల్ల బుద్ధ్నియాయచ బుధ్ని అన్నప్పుడు బుధ్నే ప్లీజ్ బుద్ధ్నే మూలే మూల వృట్ రూట్ల నుంచి వచ్చేటువంటి మూలే భవహ బుద్ధ్ఞ తస్మై కాబట్టి ఈ పుట్టేటువంటి జంతువులు పృష్ఠభాగం నుంచి పుడుతూ ఉన్నాయి గనక జగన్య అవి జంతువులు ఆ జంతువుల రూపంలో ఉండేటువంటి కూడా తానే కానీ మూలము నుంచి రూట్ల నుంచి వస్తున్నాడు ఇప్పుడు ఒక విత్తనం తీసుకెళ్లి నాటుతాం మనం అక్కడి ఇది వృక్షం కాబట్టి ఏవేవైతే మూలము నుంచి వస్తున్నాయో బీజాల నుంచి వస్తున్నాయో ఆ రూపంలో వచ్చే కూడా తానే వాటి కారణమైనటువంటి వాడు తానే అట్లాగే ఈ పృష్ఠభాగం నుంచి వచ్చేటువంటి జగన్యహ జంతువులు ఏవైతే ఉన్నాయో ఈ రూపంలో వచ్చేటువంటి వాడు కూడా తానే ప్లీజ్ అంటే జంతువులు రావడానికి ఏ ధర్మం కారణమై ఉందో అట్లా రావడానికి ఇలా ఎందుకు రావడం లేదో అలాగే ఎందుకు వస్తూ ఆ ధర్మం ఏదైతే ఉందో ధర్మ రూపంలో ఉండేటువంటి వాడు తానే వృక్షములు ఏవైతే వస్తూ ఉన్నాయో మూలం నుంచి రూట్లో నుంచి వస్తున్నాయో ఇవి అలా విస్తరిస్తూ ఉన్నాయో అందులో ఒక్కొక్క వృక్షం ఒక్కొక్క విధంగా ఉంది అన్ని ఒక విధంగా లేదు కొన్ని ఇప్పుడు పొట్టిగానే ఉంటాయి కొన్ని చాలా పొడవుగా ఉంటాయి కొన్ని శాఖోపశాఖలుగా విస్తరిస్తాయి కొన్ని మాత్రం సర్వరాన్ని పైకి పోతా ఉంటాయి కాబట్టి అది అలా ఉండడానికి ఏ ధర్మమైతే ఆధారమయ్యిందో ఈ ధర్మ రూపంలో తానే ఉన్నాడు దైవము ధర్మము వేరు కాదు గనక వీటి నుంచి కూడా పరమాత్మ పరమేశ్వరుడు వేరుగా లేడు ఆయన పూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి సృష్టి మంగళకరమైనటువంటి సృష్టి ఆ ధర్మ రూపంలో తాను ఉండడం వల్లనే జగన్య ఆ ధర్మరూపంలో తాను ఉండడం వల్లనే బుద్ధ్ఞ ప్లీజ్ నమస్ యచో శోభ అంటే శోభ కాదు శోభ అంటే ప్రకాశం సో ఎస్ ఓ సో శోభ అంటే ఏంటో తెలుసా సంస్కృతంలో పాపపుణ్యాల కలిగ మిశ్రమం పాపపుణ్యముల మిశ్రమం శోభ అంటారు దాన్ని వీటి వల్ల కలిగేటువంటి వాడు పాపపుణ్యాల వల్ల కలిగినటువంటి రూపం తానైన వాడు అలా రూపం పాపపుణ్యాల వల్ల కలగడానికి ఆ పాపపుణ్య ఫలాల్ని ఇచ్చేటువంటి వాడు లేదా అర్థం కావడం స్వామి మానవుడు మానవుడు మానవ రూపంలో ఉండేటువంటి వాడు జంతువులను చూచాం కదా జ్యేష్ఠుడు కనిష్ఠుడు అంటే ఎవరన్నా కావచ్చు ఆవు జ్యేష్ఠత్వం దూడ కనిష్ఠత్వం ఇప్పుడు అట్లా కాబట్టి మానవుల దగ్గరకు వచ్చేటప్పటికి శోభ పాపపుణ్యాలు ఎందుకు తెలుసా కేవలం పాపం చేశాడు అనుకోండి పుణ్యమే లేదనుకోండి పశుపక్షాదుల్లాగా క్రిమి కీటకాదుల్లాగా పుడతాడు అసలు పాపమే తెలియకుండా పుణ్యమే చేశాడనుకోండి దేవతల యొక్క శరీరాల్ని ధరిస్తాడు పాపపుణ్యాలు చేశాడు అనుకోండి అప్పుడు మానవుడిగా పుడతాడు శోభ పాపపుణ్య మిశ్రమం సమ్మిళితం ఆ రెండు వాటి నుంచి ఆవిర్భవించినటువంటి వాడు కనుక కాబట్టి ఈ దేహం నాకు వచ్చిందంటే ఈ దేహానికి కారణం ఉంది ఆ కారణాలేంటి గతంలో నేను చేసినటువంటి పాపపుణ్యాలు ఆ పాపపుణ్యాలను అనుభవించడం కోసమే వచ్చాను కాబట్టి పాప పుణ్య మిశ్రమం క్లియర్ కాబట్టి ఎవరైనా సరే అతడు పాపి ఈడు పుణ్యాత్ముడు ఆయన సాధు ఈయన అసాధు నేను చెప్తున్నా దేహము ధరించి వచ్చాడంటే మాత్రం రెండిటితో వచ్చాడు బండి నడిచిందంటే ఎద్దు బండి రెండు ఎద్దులుంటాయి ఒక ఎద్దుతో నడిచే ఒంట బండి అది వేరే రెండు ఎద్దులు బండి అంటే రెండు ఎద్దులు ఉండాలి అర్థమవుతుంది పాపము పుణ్యము రెండు ఉంటేనే వస్తాము తర్వాత ఈ పాప ప్రక్షాళనం కోసం మనం గతంలో చూసినట్టుగా మూడు రోజుల క్రితం ఆ విధంగా దాన్ని ప్రక్షాళనం చేసుకుంటాం ఈ పుణ్యం ఏదైతే ఉందో ఈ పుణ్యం వల్ల గురువును పొందుతాం తద్వారా జ్ఞానాన్ని సముపార్జించుకుంటాం మనమే పరమేశ్వరుడు భావంతో ఈ యొక్క సర్వపుత్రంధవు నుంచి విడిపడి మోక్షాన్ని పొందుతాం కనుక జస్ట్ ఈ పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి పుట్టినటువంటి గనక మానవుడు శోభ నుంచి వచ్చాడు గనక శోభ్యుడు ఆయన పేరేంటి శోభ్యుడు ఆ శోభ్యుని రూపంలో ఉండేటువంటి వారు ఎవరు నమ శోభ్యాయ నమహ సోభ్యుడు మానవడు ఆ మానవుని రూపంలో ఉండేవాడు ఎవరు ఆ ఈశ్వర సర్వభూతానా హృదేశృత్పు మన హృదయ పద్మంలో పరమేశ్వరుడు ఉండడు కనుక పాపపుణ్యాల వల్ల మనకి జన్మొస్తే మన దేహంలో ఉండేటువంటి వాడు పరమేశ్వరుడే గనక రెండవ వాడే లేడు గనక సోభ్యుడిలో ఉండేటువంటి వాడు గనక నమస్య సరేనా నెక్స్ట్ అంటే పుట్టాం పాపపుణ్యాల వల్ల పుట్టాము ఆ పాపపుణ్య ఫలాలు ఇచ్చేవాడెవడు తానే అందువల్ల కూడా శోభ్యుడు పాపపుణ్యాలకు సంబంధించిన ఈ దేహం రావడం వల్ల శోభ్యుడు ఈ పాపపుణ్యాలు మనకు అందించేటువంటి వాడు మళ్ళీ ఈ దేహం వచ్చిన తర్వాత మళ్లీ ఉంటాయి కదా రేపు ఎలక్షన్లో పోయి నిలబడడం ఓడిపోవడం అది ఒకటి అది ఫలితం అది కాబట్టి ఓడిపోతామని తెలిస్తే లేదు నిలబడతారు తప్పు సారీ అంటే ఓడిపోతామని తెలిస్తే ఎందుకు నిలబడతారని అనబోయాను పొరపాటు అని తెలుసుకున్నా ఇది ఇట్లాంటి వాటిలో పొరపాటు జరుగుతాయి నా దగ్గర వేదాంతంలో పొరపాటు జరగ పొరపాటు కూడా ఇది మన సబ్జెక్ట్ కాదు కదా అందువల్ల ఎందుకంటే పూర్వపు రోజుల్లో గెలవాలని నిలబడేవాళ్ళు ఇప్పుడు గెలుపు సంబంధం లేదు నిలబడితే చాలు ఆ తర్వాత కొంతకాలం కూర్చొని తినచ్చు ఇప్పుడు నిలబడితే తర్వాత కొంతకాలం కూర్చొని తినచ్చు అందువల్ల అందరు నిలబడుతుంటారు ఇవన్నీ కాలగుణంగా కాలానుగుణంగా ఇది కూడా ధర్మమే ఎందుకు తెలుసా అది ఎందుకు అలా జరిగింది అంట అది ఎందుకలా జరగలేదు అది ఎందుకు అలా జరిగిందని కాదు ప్రశ్న అంతకన్నా ఇంకో రకంగా జరగడానికి అవకాశం లేదు ఎందుకని అంత తెచ్చుకొని ఉండాడు గనక పుణ్యము లేదు ఇట్లాంటి పనులు చేసి ఇంకా పాపాన్ని తయారు చేసుకుంటాడని కనుక పాపి పాపం ఎందుకు చేశాడని కాదు పాపం చేయకుండా ఎట్లుండగలడు అని అండర్స్టాండ్ ది పాయింట్ ఎందుకని ధర్మవది క్లియర్ ఇవి పాపపుణ్యాలు ఈ పాపపుణ్య ఫలాన్ని కూడా మనకు అందించేవాడు గనక సోభ్యాయచ ప్రతి సర్యాయ ప్రతి సరతి ప్రతి సర్యాయ ప్రతి సరతి ప్రతి సరతి అంటే గచ్చతి ఇది గచ్చతి ఆ అంటే నడవడం ప్రతిసర నడవడం ఏంటి అని నడిచేది జంగమహ ప్రపంచ ఈ కదిలేటువంటి ప్రపంచం ఏదైతే ఉందో స్థావర జంగమాల్లో ఈ జంగమం కదిలేటువంటి ప్రపంచం ఏదైతే ఉందో అది తత్ర భవ ప్రతి సర్య తస్మై ఇది ప్రతిసర్యా ప్రతిసరతి గచ్చతి ఇది చలించేటువంటివి చలించేటువంటివి జంగలు కాదు కదలకుండా ఉండేటువంటి స్థావరాలు కదిలేటువంటివి జంగలు కాబట్టి అన్ని కదలతాలు ఈ ప్రపంచంలో కదలది పక్షి కదలతా మేఘం కదలతా ఉంది గాలి కదులుతుంది ఆ కేవలం ప్రాణులే కాదు ఇవి కూడా కదులుతున్నాయి కదిలేటువంటి సమస్తమైనటువంటి ప్రపంచం భూమి తిరుగుతా ఉంది కదలతా ఉంది సరేనా కాబట్టి ఈ కదిలేటువంటివి ఏవైతే ఉండాయో ఈ కదిలేవన్నీ కూడాను ప్రతిసర్యాలు వాటిల్లో ఉండేటువంటి వాడు ఎవరు ఉండడం వల్ల ఇవన్నీ కదులుతున్నాయో ప్రతిసరతి గచ్చతి జంగమహ ప్రపంచహ కదిలేటువంటి ఈ ప్రపంచం కూడాను కదలడానికి ఆధారమైనటువంటి వాడు ఎవరు ఉండడం వల్ల కదులుతూ ఉన్నాయో ఇవి కాబట్టి కదిలే వాటిలో మెదిలేవాడు కదిలే వాటిలో మెదిలేవాడు మెదిలే వాటిలో కులికేవాడు ఆ కులికే వాటిలో పలికేవాడు ఆ పలికే వాటిలో పిలిచేవాడు అర్థమవుతుంది ఆ పిలిచేవాడలో కొలిచేవాడు ఇవన్నీ ఎవరండి ఇవన్నీ ఒక్కడేనండి ఆయనే తెలిపేవాడు ఆయనే తెలిసేవాడు ఆయనే ఈశ్వర పరమేశ్వర కాబట్టి ఎక్కడ ఏ విధమైనది కదిలినా అలా కదలడానికి ఆధారమైనటువంటి వాడు తానే కాబట్టి మానవుల రూపంలో వాడు తానే ఎందుకని మనిషి కదులుతున్నాడు కనుక మనిషి కదలడమే కాదు మనిషిలో రక్త ప్రవాహం జరుగుతుంది రక్తం కదులుతుంది సరేనా ఊపిరి తూతులు కదులుతున్నాయి గుండె లబ్బు డబ్బు ఇది కదా కదా లబ్బు డబ్బు లబ్బో లబో డబ్బు ఇది దాని అర్థం లబ్బు డబ్బు అంటే లబో డబో దిబో కాదు లబో దిబో తల కొట్టుకున్నాను అది కాదు లబో డబో ఇది కూడా కొట్టుకుంటుండాలి అది కదలతా ఉంది అది అలా కదలడానికి ఎవరి కారణం అక్కడ ఉన్నాడు అదే అడ అక్కడ ఉన్నాడు అక్కడ కనివే కనివే అది కొద్ది ఆగుతుంది అనుకో కాని కాని కాని మనకు సడన్ ఎక్కడ నష్టం వచ్చినట్టు అనిపిస్తుంది అది ఆగిపోతా ఉంటది వెంటనే స్వామి ఉండ పర్వాలేదు మళ్ళీ లాభం వస్తారు కొట్టు డబో డో అదే ఓకే అదే అక్కడ ఎవరున్నారుకే ఓకే కొట్టవే కొట్టవే కొట్టవే ఓకే అంటే ఓన్లీ కృష్ణ ఓకే అంటే ఓన్లీ కృష్ణ రెండో వ్యక్తి లేడు అక్కడ వృద్ధేశ్వర్జున తిష్టతి పరమేశ్వర కాబట్టి ఆయన ఉండడం గనక సోభ్యాయ ప్రతి సర్యాయ